కితన నలభై పుట్టించే వాడవు నీవే ఓరులు వెట్టేవు నీవే ఎట్టు నేరుచుకుంటివి ఇది నీ వినోదమా కొందరు దేవతలును కొందరు రాక్షసులును ఇందరికి అంతర్యామివి ఎప్పుడు నీవు అంది కోపమొకరిపై అట్టె ప్రసాదమొకరికి ందులోనే పక్షపాతమిది నీకేతగును నరకమనుచు కొంత నగి స్వర్గమని నిరతి గురిసేసేవు నీ కుక్షిలోనే ధర చీకటొక వంక తగ వెన్నెలొక వంక నిరపేవు నీ మాయ నీకే తెలుసును దాస పరిపాలనము తగు దుష్ట శిక్షణము వాసికై కొంటివి నీకు వశమై రెండు దోసము నీవల్ల లేదు తొలుతే శ్రీ వెంకటేశారి పుణ్యమే తానబెట్టివి